యూనిట్ ట్వల్వ్ లెసన్ ఫార్టీ సెవెన్ ఓన్లీ స్టార్ట్ బాలు ఎందుకు కుంటుతున్నావు నా కాలు నెప్పిగా ఉంది నువ్వు ముందు వెళకు అయితే నా చెయ్యి పట్టుకో నీ చేతిలో పుస్తకాలున్నాయి కదా పర్వాలేదు రెండు చేతుల్లో లేవు కదా ఎందుకు నీ ఎడమ కంటికి నీళ్లు వస్తున్నాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి కూడా రెండు కళ్ళు ఎర్రగా ఉన్నాయా ఎడమ కన్ను బాగా ఎర్రగా ఉంది కుడి కన్ను కొంచెం ఎర్రగా ఉంది ఎడమ కంట్లో ఏదో ఉంది అందుకే కన్ను నెప్పిగా ఉంది తలగూడా నెప్పిగా ఉంది గాలి విపరీతంగా ఉంది కళ్ళల్లో దుమ్ము పడుతున్నది కళ్ళ చూడపెట్టుకో జాగ్రత్త నీ జేబుకు చిల్లి ఉంది డబ్బులు కింద పడుతున్నాయి ఇదేమిటి ఈ దోవలో ఇన్ని ముళ్ళున్నాయి ఈ ముళ్ళు చూడు ఎంత పెద్దదో అవును జాగ్రత్తగా ఎండ కూడా తీవ్రంగా ఉంది కాళ్లు కాలుతున్నాయి గిరీశ్ శర్మ కూడా వస్తున్నారా వాళ్ళు మన వెనక వస్తున్నారు వాళ్ళ దగ్గర ఎక్కువ పుస్తకాలున్నాయి అవును మన దగ్గర అన్ని పుస్తకాలు లేవు మన సంచి బరువు తక్కువ లిసన్ అండ్ రిపీట్ స్టార్ట్ బాలు ఎందుకు కుంటుతున్నావు బాలు ఎందుకు కుంటుతున్నావు నా కాలు నెప్పిగా ఉంది నా కాలు నెప్పిగా ఉంది నువ్వు ముందు వెళ్ళకు నువ్వు ముందు వెళ్ళకు అయితే నా చేయి పట్టుకో అయితే నా చెయ్యి పట్టుకో నీ చేతిలో పుస్తకాలున్నాయి కదా నీ చేతిలో పుస్తకాలున్నాయి కదా పర్వాలేదు పర్వాలేదు రెండు చేతుల్లో లేవు గదా రెండు చేతుల్లో లేవు గదా ఎందుకు నీ ఎడమ నీళ్లు వస్తున్నాయి ఎందుకు నీ ఎడమ కంటికి నీళ్లు వస్తున్నాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి కూడా కళ్ళు ఎర్రగా ఉన్నాయి కూడా రెండు కళ్ళు ఎర్రగా ఉన్నాయా రెండు కళ్ళు ఎర్రగా ఉన్నాయా ఎడమ కన్ను బాగా ఎర్రగా ఉంది ఎడమ కన్ను బాగా ఎర్రగా ఉంది కుడి కన్ను కొంచెం ఎర్రగా ఉంది కుడి కన్ను కొంచెం ఎర్రగా ఉంది ఏదో ఉంది అందుకే కన్ను నెప్పిగా ఉంది తలగూడీ నెప్పిగా ఉంది గాలి విపరీతంగా ఉంది ఉంది కళ్ళల్లో దుమ్ము పడుతున్నది కళ్ళజోడు పెట్టుకోడు పెట్టుకోంది జాగ్రత్త నీ జేబుకు చిల్లి ఉంది డబ్బులు కింద పడుతున్నాయి డబ్బులు కింద పడుతున్నాయి ఇదేమిటి ఇదేమిటి ఈ దోవలో ఎన్ని ముళ్ళున్నాయి ఈ దోవలో ఎన్ని ముళ్ళున్నాయి ఈ ముళ్ళు చూడు ఈ ముళ్ళు చూడు ఎంత పెద్దదో ఎంత పెద్దదో అవును అవును జాగ్రత్తగారా జాగ్రత్త ఎండ కూడా తీవ్రంగా ఉంది కాళ్ళు కాలుతున్నాయి కాళ్ళు గిరి గిరిశర్మ కూడా వస్తున్నారా గిరిశర్మ కూడా వస్తున్నారా వాళ్ళు మన వెనక వస్తున్నారు వాళ్ళు మన వెనక వస్తున్నారు వాళ్ళ దగ్గర ఎక్కువ పుస్తకాలున్నాయి వాళ్ళ దగ్గర ఎక్కువ పుస్తకాలున్నాయి అవును మన దగ్గర అన్ని పుస్తకాలు లేవు అవును మన దగ్గర అన్ని పుస్తకాలు లేవు मन सची बर मन स्टार्ट उंदी एदो ఏదో ఏదో ఉంది ఉంది ఉంది కంట్లో నీ వస్తున్నాయి కంటికి నీళ్లుస్తున్నాయి అతని కుడి కంటికి నీళ్లు వస్తున్నాయి ఎందుకు ఎందుకు అతని కుడి కంటికి నీళ్లు వస్తున్నాయి కన్ను బాగా నెప్పిగా ఉంది కుడి కుడి కన్ను బాగా నెప్పిగా ఉంది నా నా కుడి కన్ను బాగా నెప్పిగా ఉంది ఉన్నాయే ముళ్ళు ముళ్ళు ఉన్నాయి ఇన్ని ఇన్ని ముళ్ళు ఉన్నాయి దోవలో ఇదేమిటి. కాలు చె చేయి నెప్పిగా ఉంది ఎడమ కాలు ఎడమ కాలు నెప్పిగా ఉంది కుడి కన్ను కుడి కన్ను నెప్పిగా ఉంది రెండు కళ్ళు రెండు కళ్ళు నెప్పిగా ఉన్నాయి కాలు కాలు నెప్పిగా ఉంది చిల్లి ఉంది చిల్లి ఉంది చొక్కా. ఉంది జేబులకు చిల్లులున్నాయి ఈ దోవలో ఎన్ని చెట్లున్నాయి తక్కువ ఈ దోవలో తక్కువ చెట్లు ఉన్నాయి ఇన్ని ఈ దోవలో ఇన్ని చెట్లు ఉన్నాయి రవి శర్మ వెనక వెళ్తున్నాడు పక్కన రవి శర్మ పక్కన వెళ్తున్నాడు ముందు రవి వెళ్తున్నాడు రవి శర్మ ఎడమక్కన వెళ్తున్నాడు ఇదేమిటి ఈ పెట్టెలో ఇన్ని పుస్తకాలున్నాయి సంచి కలం ఇదేమిటి ఈ సంచిలో ఎన్ని కళలున్నాయి ఊరు స్కూలు ఇదేమిటి ఈ ఊళ్ళో ఎన్ని స్కూళ్లున్నాయి చెయ్యి గీత ఇదేమిటి ఈ చేతిలో ఎన్ని గీతలున్నాయి దోవ ముటి ఈ దోవలో ఎన్ని ముళ్ళున్నాయి ఇదేమిటి ఈ ఇంట్లో ఎన్ని గదులున్నాయి ఇంటర్లాక్టిల్ ఎండ తీవ్రంగా ఉంది గాలి తీవ్రంగా ఉంది విపరీతంగా ఉంది జ్వరం విపరీతంగా ఉంది జ్వరం తీవ్రంగా ఉంది తలనొప్పి తీవ్రంగా ఉంది విపరీతం తలనొప్పి ఉంది ఎండ విపరీతంగా ఉంది రెస్పాన్స్ డ్రిల్ రవి రవి ఇల్లు ఇంట్లో మందు కన్ను మందు కంట్లో వెయ్యాలి నా చెయ్యి నా చేతిలో ఉన్నది అన్ని నా దగ్గర లేవు మామిడి చెట్లు మా సుబ్బారావు దగ్గర పూలు అన్ని పది గు పూలున్నాయి లేవు మా ఊరికి నాలుగు రైళ్లున్నాయి అన్ని రైళ్లు మా ఊరికి లేవు ట్రాన్స్ఫర్మేషన్ తల బాగా నెప్పిగా ఉంది నీ చెయ్యి కొంచెం వేడిగా ఉంది బాగా వేడిగా ఉంది. నా కాలు నెప్పిగా ఉంది నా కాళ్ళు చల్లగా ఉంది నీ కన్ను ఎర్రగా ఉంది నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఇక్కడ ముళ్ళుంది ఇక్కడ ముళ్ళున్నాయి